కీర్తన నాలుగు వందల ఎనభై కాయమనే ఊరికి గంతలు తొమ్మిది ఆయే పాయక తిరిగాడేరు పాపపు తలారు కముడని ఎడి రాజు గద్దె మీద ఉండగాను దిము కోపపు ప్రధాని దిక్కులేలీని కోమలపు జ్ఞానమెల్లా కొల్లబోయే ఆడానాడా కామిడు ఇంద్రియపు కాపుల్లా ఇదివో చిత్తమనే దళవాయి చిత్తమనే దళవాయి చింతలనే ఫౌజు పెట్టి ఇత్తల విషయములు ఎన్నికి చిరీ తుత్తురై కోరికల దొండెమురేగ జొచ్చే జొత్తుల వెరగుపడి చూచి పుట్టుగులు పలు సంసారమానేటి భండారము ఘనమాయ కలదిగి జవ్వనబుకై జీతము ఇలా శ్రీ వెంకటేశుడు ఇంతలో జీవుడనేటి బలు రాజు చేసి పాలించే నన్నును